వీనాము పమశివస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆవిష్ం వన్మోతు్రీమహాగాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం భద్రంగే భిష్యామదేవా భద్రం పశ్యే మాక్షత్రిరైరంగైరిస్తువాసమీ యషేమదేవృతరాజు స్వస్తి నైంద్రోగశ్రవాస్తిన పూషా విష్వేదా స్వస్తి నష్టో అరిష్టమీ స్వస్తి నో బృహస్పతి ఓం శాంతి శాంతి శాంతి మనోమయ ప్రాణశరీరే ప్రతిష్ఠిన్ే హృదయం సన్నిధాయద్విజ్ఞాన పరిపశ్యి ధీరా ఆనంద రూపమృతం యద్వి ధీరా పరిపశ్యంతు ధీరులు అంటే వివేకవంతులు వివేకవంతులు మాత్రమే ఆత్మస్వరూపాన్ని దర్శించగలుగుతారు మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది వివేకము అంటే దేహేంద్రియాదులయందు ఆత్మభావం ఉండకూడదు దేహమందు సాక్షి రూపంగా దేహాన్ని దర్శించటమే అలవాటు చేసుకోవాలి అది అలవాటు అయినట్లయితే మీకు చక్కటి ఒక ఫ్రీడమ్ మీరు ఫీల్ తర్వాత ఇంద్రియ దేహేంద్రియ సరే ఉంటాయి దేహం చెప్పే కనుక ఇంద్రియాలు కూడా చెప్తాం ఇంద్రియాలు ఈజ్ నాట్ ది మెయిన్ ఇష్యూ మనస్సు దేహము మనస్సు మధ్యలో వరుసలో ఇంద్రియాలు కూడా చెప్పేస్తాయి మనస్సు ఎందు ఆత్మాభిమానం ఉండకూడదు మనస్సులో ఉరేస్తూ ఉండే వాసనలను ఏవో వాసనలు ఉంటాయి మన సంస్కారంగా సంస్కారాలు అంటే వాసనలు అంటే ఉంటాయి అవి మనస్సులో ఉంటాయి ఎందుకంటే జీవితం అంతా జీవించి కదా ఈ వాసనలు ఎక్కడికి పోతాయి ఉంటాయి అవి పైకి వస్తూ ఉంటాయి ఆ వాసనలను సాక్షి రూపంగా దర్శించటం వాటితోటి మమేకం కాకుండా ఉండటం చాలా అవసరం అది వివేకవంతుడు అలా ఉండాలి అలా లేకపోతే మనసులో వచ్చిన ప్రతి వాసన నేనే అన్నట్టుగా మనం బిహేవ్ చేస్తాం కోపం వచ్చిందనుకోండి సో ఐ బికమ్ వన్ విత్ దట్ యాంగల్ ప్రేమ వచ్చి ప్రేమంటే ఆసక్తి మనం ప్రేమను ఏదనుకుంటామో అది వాస్తవంలో ఆసక్తి అటాచ్మెంట్ సో ఐ బికమ్ వన్ విత్ దాట్ సో ఏ ఇమోషన్ పుడితే ఆ ఇమోషన్ తోటి మమేకం అయిపోతూ ఉండటం దాంతో తాదాత్మ్యం అయిపోవటం ఆ ఇమోషన్ నాకు స్పేస్ అనేది లేకుండా ఉండటం దీన్ని వివేకం లేకపోవడము ఉంటాం వివేకం అంటే తేడా కదా డిస్క్రిమినేషన్ అది లేకుండా మన మానవుడు ఉంటాడు క్రమ కేర్ఫుల్ వివేకాన్ని సంపాదించాలి పాఠాలన్నీ దానికోసమే అంత కఠినమైన విషయం పేరుకి కాదు ఆ అంచేతనే శ్రవణావధి బాగా చేస్తూ ఉండటం మహాత్ముల సన్నిధిలో రెండో అవసరం బట్ అట్ ది సేమ్ టైం అదే ఎర్నస్నెస్ ఉండాలి నేనేమైనా ఈ వివేకాన్ని సంపాదించుకోవాలి అనే ఉత్సాహం ఉండాలి ఆ ఉత్సాహం లేకుండగా కేవలము మహాత్మ సన్నిధిను శ్రవణము కూడా వర్తుంది దాని ఎఫెక్ట్ బాగా ఉంటుంది ఎప్పుడు ఆ ఉత్సాహం ఉన్నప్పుడు ఆ ఎర్నస్నెస్ ఉత్సాహం ఉత్సాహం ఉండదు ఏమీ ఉండదు అసలు దాని మీద ఉడితే ఉడితే ఏదో వేదాంతమని ఏదో ప్రొఫెషనల్ గా దీంట్లో పడ్డారు కాబట్టి దీంట్లో కలక్షేపం చేస్తూ ఉంటారు వివేకమేమీ ఉండదు అలాగా చేస్తూ ఉంటారు దట్ ఈస్ ది వరల్డ్ ఇట్ ఈస్ లైక్ ద సో ఈ వరల్డ్ గురించి ఎందుకు చెప్పడం అంటే దాని నెగిటివ్ ఎగ్జాంపుల్ అనమాట నెగిటివ్ ఇలా ఉంటుందని చెప్పడం కోసం అంతేకానీ వరల్డ్ నిందించడం అన్న తాత్పర్యం కాదు నెగిటివ్ ఇలా ఉంటుంది పాజిటివ్ ఇలా ఉంటుంది బోధ యొక్క స్వరూపం అనివే సో వివేకం కావాలి నాకు అని ఒక నిశ్చయం చేసుకుని వివేక బుద్ధితోటి జీవించటం అలవాటు చేసుకుంటే అప్పుడు మీకు ఆత్మస్వరూపం యొక్క మహిమ సాక్షాత్కరిస్తుంది సో తద్జ్ఞాన పరిపశ్యంతి ధీరాహ సో ధీరాహ వివేకిన అక్కడ వివేకం దగ్గర స్టార్ట్ అవుతుంది వివేకం నుంచి మీరు వివేకంతో మీరు గమనిస్తూ ఉన్నట్లయితే ఎంత క్లియర్గా గమనించవచ్చు అంటే వివేకము చాలా క్లియర్గా గమనించవచ్చు సాక్షిరూపంగా మీరు గమనిస్తూ ఉండొచ్చు అలా స్పష్టంగా దర్శించినట్లయితే అప్పుడు మీకు ఆత్మ యొక్క పూర్ణత్వం ఇది మీ అంతటి మీకే తెలుస్తుంది కాబట్టి ధీరా వివేకిన తత్ పరిపశ్యంతి ఆత్మస్వ ఆ పరబ్రహ్మను ఆత్మరూపంగా దర్శిస్తారు విజ్ఞానే పరిపశ్యంతి సో ఈ మనోవృత్తే మనోవృత్తితోటే దర్శిస్తారు ఇటు వచ్చి మనోవృత్తిలో రెండు విండోస్ మనోవృత్తి విండో ఇటీస్ మనోవృత్తితోటి మీరు సంసారాన్ని దర్శించవచ్చు మనోవృత్తితో ఆత్మస్వరూపాన్ని దర్శించవచ్చు ఇట్ ఈస్ ది ఇట్ ఈజ్ ది మీడియం బ్రిడ్జ్ మైండ్ ఈజ్ ది బ్రిడ్జ్ ఇట్ ఈజ్ ఆత్మా అండ్ బాడీ ఈ మాటలు ఎంత రిపో ఉంటా సో ఇప్పుడు మనోవృత్తి ఉందనుకోండి ఘటాకార వృత్తి ఉందనుకోండి ఏదో వృత్తి తీసుకోవాలి కదా ఘటాకార వృత్తి తీసుకున్నారనుకోండి ఘటాకార వృత్తిలో ఇటువైపు ఇంత నేను ఫిజికల్ మోడల్ గా చెప్తున్నాను అండ్ వన్ సైడ్ ఘటం ఉంటుంది యూ కెన్ థింక్ అ స్పాట్ ఈ పాటు మంచి రీజండిది నాకు ఇష్టమైంది ఇష్టం కానీ పాట గురించి ఎన్ని ఆలోచనలు ఉంటే నామరూపాలు ఉన్నాయి సో యూ యూ కెన్ రీ కమిటెడ్ టు ది పాట్ బికాస్ పాటి వృత్తిలో పాట్ ఉంటుంది కదా సో పార్టీ ఇస్ బేస్ ఇట్ ఈస్ సైన్స్ ఆ వృత్తిలో అది ప్రకాశిస్తూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది కాబట్టి యూ కెన్ బి కమిటెడ్ దాట్ ఆర్ పాటి వృత్తిలో తెలివి ఉంటుంది కాన్షియస్నెస్ ఇస్తే ఎందుకంటే పార్టీ తెలిసిందే అంటే తెలివి ఉంటే తెలుస్తుందా తెలివి లేకుండా తెలుస్తుందా సో తీయగా ఉందంటే సుగం ఉండాలి లేదంటే తీడి నుంచి వస్తుంది అదేవిధంగా మీకు పార్టీ పాతి జ్ఞానం కలుగుతుంది అంటే దాని దాని మూలంలో ఆ జ్ఞానము ఉండాలి ఆ తెలివి ఉండాలి కాబట్టి ఆ వృత్తిలో ఉండే నామరూపాలను తిరస్కరించి కేవలము చైతన్యమునందు మీరు కమిట్ అయితే యూ కెన్ బి కమిటెడ్ టు ది కాన్షియస్నెస్ ఆల్సో సో ది ది అడ్వైజ్ ఇస్ బి కమిటెడ్ టు వాట్ అపియర్స్ ఇన్ కాన్షియస్నెస్ ఆల్ ది టైమ్ ట్రై టు గెట్ కమిటెడ్ టు కాన్షియస్నెస్ ఇట్ అది దట్ ఈస్ ది మేజర్ అడ్వైజ్ సో ఈ విధంగా అంటే దీనికే అంతర్ముఖము ఇప్పుడు మీరు బహిర్ముఖం అంటే ఏమిటి ఆ చైతన్యంలో ప్రకాశించే సంసారం ఏదైతే కలదో దానికి కమిట్ అయిపోయారనుకోండి దాన్ని బహిర్ముఖము అంటారు చైతన్యములో చైతన్యములకు కమిట్ అయ్యారనుకోండి చైతన్యములో ప్రకాశించే సంసారానికి బదులుగా చైతన్యానికి కమిట్ అయ్యారనుకోండి అంటే ఎలా కమిట్ అవ్వాలో తెలిసిన ఎవరి ఎక్స్పీరియన్స్ has an experience experience experience wrong one type subject object experience as a subject experience as an object now you should stand up from both experience and experience in fact you are you you control the body mi atmacheitanyame sarva vyapi cheyuntunna experience lo cheitanyame vyapi cheyuntundi ఎక్స్పీరియన్సర్ కూడా చైతన్యం వ్యాపించి ఉంటుంది సో ఇన్బిట్వీన్ ఎక్స్పీరియన్సర్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ బియాండ్ ది ఎక్స్పీరియన్సర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఆత్మ చైతన్యమే రెండు తరంగాల మధ్యలో ఏముంటుంది మీరు ఉంటుంది ఆ తరంగాల్లో ఏముంటుంది మీరు ఉంటుంది వీటన్నిటికీ అతీతంగా ఏముంటుంది మీరుంటుంది సో ఆ విధంగా మీ స్వరూపము ఇట్ ఈజ్ లేడర్ ది ఎక్స్పీరియన్స్ నాట్ ది ఎక్స్పీరియన్స్ these the awareness in which the experience and experience of rise together and fall together then for what you have to do uh, how to get committed to that awareness first don't be committed to the experience experience will be coming experience and to allow to be pleasant ga untundi or to be unpleasant ga untundi evaro vachaya meer indrulo jandrulo unnadu anukondi pleasant ga untundi vinnam లేకపోతే ఏదో ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడడం కొన్ని అన్ప్లసెంట్గా ఉంటుంది సో డోంట్ బి డోంట్ బి ఇంపార్టెన్స్ టు దిస్ ప్రెషర్ ఆఫ్ పై తర్వాత ఇట్ ఈస్ ది అహం ఇట్ ఈస్ ది ఈగో విచ్ డిఫైన్స్ ద ప్రెషర్ అంటే ఇట్ ఈస్ ది భోక్త ఆ ప్రెషర్ లో సుఖానుభూతిని పొందేది లేన్ లో దుఃఖానుభూతిని పొందేది దట్ ఈస్ ది భోక్త దట్ ఈస్ ది ఈగో don't be the ego you you must be ego be a witness to that ego so by being a witness to both the experience and the experiences you are you are the universe standing apart apudu deenika antarbhuktvam ani cheptaru then you will realize your true nature so avidhanga a చైతన్యము యొక్క మహిమను మీ హృదయంలో మీరు సాక్షాత్కరించుకోవాల్సి ఉంటుంది అప్పుడు మీకు ఏ సంగతి అర్థమవుతుందంటే ఆనంద రూపం అమృతం యద్భాతి హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నది సర్వకాలంలో ఎందు ప్రకాశిస్తూ ఉంది ఏదైతే ఆనంద రూపం మీరు జనరల్గా మనకి మన ఒక వెలితి భాషిస్తూ ఉంటుంది ఏదో ఒక వెలితిగా ఉంటుంది ఏదో వెలితి అర్థం ఒకప్పుడు వెలికి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది నాకు ఇది లేదు అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఒకప్పుడు ఏది లేదో తెలియదు ఒకసారి ఏదో ఒకటి లేదు బోర్గొడుతోందంటే అర్థం ఏంటి వెళితేనే కదా ఏదో ఊసుకోవటం లేదంటే వెళితేనే కదా కాబట్టి వీఆర్ నెవర్ కంఫర్టబుల్ విత్ అవర్ జెల్స్ వీఆర్ ఆల్వేజ్ అన్కంఫర్టబుల్ విత్ అవర్ జెల్స్ అంచేతనే మనము ప్రతి వ్యక్తి కూడా తన తాను పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది బికాజ్ ఈ కెన్ నెవర్ బీ కంఫర్టబుల్ హిమ్స్టర్ తన నుండి తాను పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఉదాహరణకి భార్య భర్త గృహంలో ఉంటానండి సపోజ్ భార్య భార్య నిద్రపోతుందనుకోండి అర్ధరాత్రి పూటలో అయితే తెల్లవార్థం రెండింటికో మూడింటికో భార్య నిద్రపోతూ ఉంటుందనుకోండి భర్తకు తెలివి వచ్చేసిందనుకోండి ఎప్పుడు తెలివిస్తే తాను తెలివిలో ఉండొచ్చు కదా భార్యను డిస్టర్బ్ చేయడం ఓ రెండు నిమిషం ఆ ఆలోచన ఆయనకు ఉంటుంది ఓన్లీ ఆవిడ నిద్రపోతుంది ఎందుకు ఆవిడని డిస్టర్బ్ చేయాలి ఒక తెల్లవారు రౌండ్లు వేస్తున్నా కూడా ఆవిడని డిస్టర్బ్ చేయొద్దు అనే అభిమానం ప్రేమ ఉంటుందే కానీ ఈ ప్రేమ ఎంతసేపు ఉంటుందంటే ఐదు నిమిషాలు ఉంటుంది ఐదు నిమిషాలు అయ్యేప్పటికీ బోర్కొచ్చేసి లేపేస్తుంది వై బికాజ్ షీ కెనాట్ రిమైన్ విత్ హిమ్స్టా యూ వాంట్ ది కంపెనీ ఎంతసేపు కంపెనీ కావాలి ఎందుకని వై You know why? Because you do not like your own company. The sālā prasānavā in ishya manushri ni jīvitmanda. Meer ishya ni ippade saalu ceya. Meer gheni koshpoñ ceyta ni jīvitmanda. Indi kanta rabo yidi, rabo yidi kālamo, kaddavais manandrakhi kuda. You have to prepare for that elderly age. Old age lo, వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూస్ ఈజ్ ఎలుఫ్నెస్ లోన్లీనెస్ సో మీరు లోన్లీగా ఉండి ఆనందంగా ఉండగలిగారంటే ఒక ప్రధానమైన సమస్యను మీరు పరిష్కారం చేసేసారు ఆల్రెడీ నిజానికి మీరు లోన్లీనెస్ని ఎలనెస్లోకి కన్వర్ట్ చేయాలి ఏకాకిత్వాన్ని ఏకాంతంలోకి మార్చాలి నేను ఏకాకిగా ఉన్నాను అంటే దుఃఖం అది నేను ఏకాంతంలో ఉన్నాను అంటే అది ఆనందం ఇప్పుడు ఏకాతిత్వం ఎక్కడుంది మనస్సులో ఉంది ఏకాంతం ఎక్కడుంటుంది మనస్సులోనే ఉంటుంది దాన్ని మీరు డిస్కవర్ చేయాలంటే సో ఆనంద రూపం సో వెలుత్ ఎక్కడుంది మనస్సులో ఉంది పూర్ణత్వం కూడా మనస్సులోనే ఉందని శృతి చెప్తోంది శృతి చెప్పడం కాదు మహాత్ముల అనుభవం ఉంది శృతి ఇక్కడ ఉపనిషత్తులో చెప్పేది ఏది కూడా ఇది హియర్సే కాదు హియర్సే ఇక్కడ ఈ అనుభవానికి సంబంధించిన విషయం కాబట్టి సో మీరు ఆ వెలితిని మీరు యూ హ్యావ్ టు అడ్రస్ దట్ ఇష్యూ ఎందుకని నాలో వెలితిగా ఉన్నది నేను ఒంటరిగా నాలో నేను ఏకాంతంగా పావు గంట కూడా నేను వెళ్ళి కూర్చోలేకన్నాను నాకు ఏదో ఒకటి ఉంటే కానీ ఇది కావాలి అది కావాలనే ఈ కోరికలు అస్తమానం దేన్నో ఒకదాన్ని కోరుతూ ఉండటము వాల్ వాట్ ఈజ్ ప్రాబ్లం విత్ మీ అని మనిషి తనలో తాను అంతర్ముఖంగా ఉండి తన స్వరూపాన్ని తాను దర్శించే ప్రయత్నం చేయాలి మహాత్ములందరూ కూడా అదే మాట చెప్పారు నెత్తి నోరు కొట్టుకుని చెప్పినట్టుగా చెప్పారు ఎంత భగవాన్ నమహర్షి అయితే ఎంత బలంగా చెప్పేవారంటే నీ అంతర్ముఖుడుగా ఉండు నీ స్వరూపాన్ని నీ హృదయంలో దర్శించే ప్రయత్నం చేయి నీ హృదయంలో ఇప్పుడు ప్రస్తుతం నీకేం అనుభవాలకు వస్తుంది అంటే ఒక వెలితో కూడిన ఆనందం అంటే ఏమిటో ఏదో అని తర్వాత ఏకాచిగా ఉండి ఇబ్బంది పడుతూ ఉండే ఉండేటువంటి ఒక వ్యక్తిత్వం మనకు అనుభవానికి వస్తుంది పొరపడ్డారు దాని స్థానంలో ఇఫ్ ఓన్లీ యు కేర్ టు డిస్కవర్ మీకు ఏది అనుభవానికి వస్తుందో తెలుసునండి ఆనందరూపం అమృతం విభాతి ఆ పూర్ణ ఆనందరూపము అంటే ఆనందం అంటే మీరు ఎదురు గెంతు వేస్తారనే అభిప్రాయం కాదు మీలో మీకు ఏ వెలికి కానరాదు యూ ఫీల్ కంఫర్టబుల్ యు ఆర్ కంఫర్టబుల్ అంటే ఫ్రీడమ్ ఇటేజ్ యు ఆర్ కంఫర్టబుల్ ఇప్పుడు మహారాజు ప్రసాదంలో కూర్చుని చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నాడు ఓ మహాత్ముడు మహారాజు దగ్గరికి మహాత్ముడు ఊరికొచ్చాడు ఊరికొస్తే మహారాజుకి తెలిసింది ఎవరో మహాత్ముడు వచ్చారని తెలిస్తే మహారాజా ఆహ్వానించాడు ఆహ్వానిస్తే చెలో కేరీ బాత్ వెళ్ళాడు అక్కడ ప్రసాదంలో ఆయనకి ఒక గేదిలో మకాం ఇచ్చాడు ఎయిర్ కండిషన్ రూమ్ అది ఇచ్చాడు సరే ఎక్కడో అక్కడ మకాం ఉండాలో ఉన్నాడు సమృద్ధిగా పుష్టికరమైన భోజనం పెట్టాడు భోజనం చేశాడు అయింది రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది మూడో రోజు మహారాజు గారు మహాత్మా హౌల్ ఫీల్ అంటే ఆయన వెరీ కంఫర్టబుల్ ఇంతకుముందు మీ రెండు ఈ చోటు కంటే ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటున్నారా ఇప్పుడు లేకపోతే తక్కువ కంఫర్టబుల్గా ఉంటున్నారా ఎక్కువ అని అడిగినా అలా కాదు డౌన్ కంపేర్ లైక్ దాట్ ఐ వాజ్ కంఫర్టబుల్ ఎర్లీ నా వాల్సో ఐమ్ కంఫర్టబుల్ మీరు ఇచ్చిన ఆతిథ్యం చాలా బాగుంది మీరు ఎంతో ప్రేమగా సేవ చేసుకున్నారు చాలా సంతోషం ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అంటే మహారాజ్ అన్నాడు ఇంతకు ముందు కంటే కూడా మహారాజు దగ్గర మీకు ఎక్కువ ఆతిథ్యము ఎక్కువ భోజనాది సౌకర్యాలు చాలా సమృద్ధిగా ఉండుంటాయి ఎయిర్ కండిషనింగ్ అది కూడాను ఇంతకు ముందు మీరు ఇన్ని భోగాలు అనుభవించి ఉండరు మళ్ళీ మీరు కనుక అజప్రసాదాలు విడిచిపెట్టి వెళ్ళిపోతే బహుశా మీకు ఇంకొక చోట ఈ భోగం ఉండకపోవచ్చు కాబట్టి ఎలాగ రోజులు ఉన్నారు కాబట్టి పడి ఉంటానంటే ఉండండి మూడు నెలలు ఉండండి మూడేళ్ళు ఉండండి అని ఏదో మహాత్ముడు అన్నాడు సరే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ విల్ కదా ప్రేమతో అన్నమాట కదా థ్యాంక్ యూ వెరీ మచ్ అయింది సో సాయంకాలం మహాత్ముడు కాఫీగా టీయో వాకింగ్ కాన్స్టిట్యూషన్ వాకింగ్స్ అని బయలుదేరి బుధం మీద కండర్షి బయలుదేరి ఎలా అయితే మహారాజు అన్నాడు మహాత్మాజీ ఎక్కడికి వెళ్తున్నారు అంటే వాకింగ్కి వెళ్తున్నా నేను కూడా రానా మీతో పాటు రండి వారమాయిల్ నడిచారు వారు అమ్మ నడిచి మహాత్ములు నడుస్తున్నాడు ముందుకి ఈ మహారాజా గారు ఇంకా ఎంత దూరం నడుస్తాడు అంటే దీనికి ఏం లిమిటే ఉంది చెలో జాయింగ్ అంటే ఎక్కడికి వెళ్తా ఉంటే హృషికేష్ జాయింగ్ అది ఢిల్లీలో ఢిల్లీలో అనమాట హృషికేశ్ జాయింగ్ అంటే మరి వెనకాల రాజప్రసాదము రాజ రాజ మర్యాదలు అవన్నీ అవుతాయి అవన్నీ మిక్స్ అయ్యాయి అది కూడా హృషికేష్ పోదాం మరి పోయినక్కడికి అంటే మహారాజు అన్నాడు నేను అలా రాలేనన్నాను కొన్ని వాళ్ళతో అని మహాత్ముడు వెళితే అప్పుడు మహారాజు గుర్తించాడు ఓహో దిస్ ఈస్ ది దిస్ ఈజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సో తన ఆ సంహారములన్నీ ఆ వ్యవస్థ ప్రాసాదము భోగాలు ఇవన్నీ లేకపోతే చాలా వెలిచి ఫీల్ మహారాజు కానీ మహాత్ముడు ఏమి ఈ మహారాజుకి ఫ్రీడమ్ లేదు he cannot move away he, he is bound by his palace whereas mahatma he is a free person so what i mean is a hrudayam lo a freedom undadi a swetchya swatantryamu dannu avishkarinchikovali a swetchyake maro pedo aanandamoo aanandamoo ante అది ఏదో తీయగా ఉంటుందనో లేకపోతే ఏదో గెలుపు వేసిట్లా ఉంటుందనో ఉల్లాసంగా నవ్వేసుకుంటూ గట్టి చేరింతలుకుంటూ ఉంటాడనో నాకు గట్వే ఆనందము ఈజ్ పూర్ణము ఇట్ ఫ్రీడమ్ వెళితి లేకపోవట ఫ్రీడమ్ ఫ్రమ్ మాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫీయర్ ఇంకేం కావాలండి అమృతం మహాత్ముడికి తెలుసు తనకు మరణము లేదు అని ఈ మోసం ఎందుకంటే దేహాభిమానం ఉన్నవాడు మాత్రమే మరణానికి భయపడుతూ ఉంటాడు దేహాభిమానం లేనివాడు మరణానికి భయపడ్డాడు దీనికోసం జ్ఞానేత అనొక్కల యుద్ధం చేసే సైనికుడు కూడా మరణానికి భయపడ్డాడు మరణానికి భయపడిన వాడు రకాల కేటగిరీ స్థలంలో ఉన్నారు ప్రపంచంలో కేవలము భోగభాగ్యాలకు అలవాటైపోయి దేహాభిమానంలో కరడు దేహాభిమానంతో బ్రతికివాడు మరణానికి భయపడతాడు కాబట్టి సో దేహాభిమానాన్ని విడిచిపెట్టేసిన ఆత్మస్వరూ ఆత్మనిష్ఠుడై ఉండి వారికి మరణానికి భయపడే ప్రసక్తే లేదు అసలు మరణం అనేది దేహానికే కాదు ఆత్మకు లేదు అనే సత్యము స్పష్టంగా అతనికి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఆనందరూపం అమృతం యద్విభాతి ఇక ఈ ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నామో ఇది మీ హృదయంలో మీ ఉన్నది మీరు కనుగొనుటయే ఆలస్యము కాబట్టి దాన్ని తెలుసుకోవాలి అని అంటారు భా ఆనందూ సర్వానర్థదుాయాసప్రహీనం అమృతం యద్ విశేషేణ స్వాత్మే భాతి ఆనందూప ఆనందంటే దాని శంకరులు ఒక పాజిటివ్గా థింగ్గా చెప్పట్లేదు ఏమిటి ఆనందం అంటే ఏమిటి చూడు నీ జీవితంలో నీకు అనేకములైన అనర్థములు అనర్థ దుఃఖములు అనర్థము అంటే ఆపద ఆపద వల్ల కలిగే దుఃఖము అనర్థాత్ దుఃఖ పంచమేకవచనం సో అనర్థం ఆపద ఆపద వల్ల దుఃఖము సో జీవితంలో అనే అన్ని రకముల అనర్థముల వల్ల దుఃఖం కలుగుతూ ఉంటుంది హీనం ఆ దుఃఖములేమీ ఉండవు తర్వాత జీవితంలో ఎన్నెన్నో కామనలు పెట్టుకుని ఆ కామనలను తీర్చుకోవటం కోసం కర్మల వెంట పడుతూ వీడు ఆయాస పడిపోతూ ఉంటాడు కర్మాయాసం కర్మ అది మహాయాసం అది సో ఆయాసము ఆత్మస్వరూపమునందు ఉండదు అదే ఆనందం అంటే చూడండి మొత్తానికి ఆనందాన్ని కూడా నెగిటివ్గానే పోషించాలి పాజిటివ్గా ఏం పోషిస్తారు ఆనందాన్ని ఆనందాన్ని మీరు తీయగా ఉందంటే తీయగా ఉంది మిఠాయి తిన్నారు ఎలా ఉంది తీయగా ఉంది తీయగా ఉండడం అనగాదేమి ఏం చెప్తారు చేదుగా ఉండకపోవడం సప్పగా ఉండకపోవడం ఇలా ఏదో చెప్పాలి ఇంకా తీయగా ఉండడం అంటే అదేదో తెలుసుకునేదే కానీ వర్ణించేది కాదు కాబట్టి ఆనందం అంటే ఒకటి చెప్పండి మహాత్మా అంటే ఏం చెప్తారు మీకున్న స్థితిని వర్ణించి అది లేకుండాట అని చెప్పాలి ఇంకా అంతకంటే ఏం చెప్తారు నెగిటివ్గానే వివసిస్తారు కాబట్టి సర్వ అనర్థ దుఃఖములు సో అనర్థం అన్నది మనం తెచ్చిపెట్టుకుంటాం అనర్థాన్ని మీరు ఆలోచించండి మనం తెచ్చిపెట్టుకుంటాం నాకు స్పష్టంగా గో ఒక ఒక అమ్మగారు నా దగ్గరికి వచ్చారు నేను ఉడికే కల్పించి ఉంటాను మరోలా అనుకోకండి ఉడితే ఏదో దృష్టాంతం కింద కల్పించి అమ్మగారు నా దగ్గరికి వచ్చి అన్నారు స్వామీజీ నేను చాలా ఇమోషనల్ స్ట్రెస్లో ఉన్నాను మీరు ఆశీర్వదించాలి అని నేనున్నాను ఏమా అదేటో వివరించి అదేదన కొద్దిగా చెప్తే ఆశీర్వదించమంటారా లేకపోతే కొద్దిగా జనరల్ జనరల్ ఆశీర్వచనం ఇచ్చేసి అని అడిగాను అంటే కాదండి జానీ ఇజ్ ఇన్ హాస్పిటల్ జానీ హాస్పిటల్ అంటే నేను అడిగిన పోయి హూ ఇస్ దిస్ జానీ అంటే జనరల్గా కుక్క పిల్లలను పెంచుకుంటారు పిల్లి పిల్లలను పెంచుకుంటారు ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ నాట్ డాల్ ఇట్ ఈజ్ క్యాట్ ఇట్ ఈజ్ ఎ క్యాట్ సో జానీ ఈస్ ది క్యాట్ ఈ అమెరికాలో క్యాట్లు ఉంటే చాలా దట్టంగా ఉంటాయి బాగా క్యాట్ ఫుడ్ అని చెప్పేసి అదే ది క్యాట్ ఫుడ్ కమర్షియల్స్ వస్తాయి టీవీలో టీవీలో క్యాట్ ఫుడ్ కమర్షియల్స్ వస్తున్నాయంటే దాన్ని బట్టి దాన్ని ఎంత మార్కెట్ ఉందో మీరు లక్ష్యం చేసుకోవచ్చు so here <laughs> commercial ochindante market ekku untundi this is not it commercial ochindante adi chaala badha market untundi ledha commercial lo ayyadu untadu second ki 1000 rupayalu 2000 rupayalu alaakam seconds lakham untundi dan cost anyway so uh, this is the emotional stress tarvata ee jani galawad podunnaru intlo vallandaru pillalu gicchara therefore the mother the jani has had a heart problem and so ఇట్ ఈస్ ఇన్ హాస్పిటల్ దేర్ ఆర్ హాస్పిటల్స్ వెటనరీ హాస్పిటల్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంది జానీ రియల్లీ ఇట్ ఈస్ ఇన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అండర్ సెడేషన్ అండ్ ఎనస్టీషియా అండర్ సర్జరీ సో ది లేడీస్ ఇన్ ఏ డీప్ డిస్ట్రెస్ నేను ఆశ్చర్యించి పంపించాను అయితే ఆ తర్వాత మళ్ళీ కలిశారు వారం రోజులు క్లాసులు మానేశారు ఏదోదో చేశారు ఇప్పుడు ఈ అనర్థం అన్నది మనం తెచ్చిపెట్టుకున్న అనర్థమా లేకపోతే వాస్తవంగా మన జీవితంలో భాగం అంటారా తెచ్చి పెట్టుకున్నాను తీరు కూర్చుని ఇచ్చే అంటారు చూడండి ఏం చేయాలో తోచక చేసిన పని దీంట్లో దీంట్లో ఈ అన్న భగవంతుడు ఇచ్చిన అనసరేం కాదు తర్వాత దీనికి దేవుడు ప్రార్థన పూజ ఒక యజ్ఞం యజ్ఞం అంటే పని యజ్ఞం కాదనుకోండి సో మొక్కుబుడు మొక్కుకోవడం పది కావాలి సో మన ఇది ఇది తీసిందే ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం చేసుకోగలుగుతారని చెప్పాను బట్ మన జీవితంలో మోస్ట్ ఆఫ్ ది ఎమర్స్ ఆర్ లైక్ చేసి మోస్ట్ ఆఫ్ ది థౌ ఆర్ లైక్ చేస్ ఇంకా ఒక్క పర్సెంటేజ్ అంటే ఆ ప్రారంభ కర్మాధీనంగా ఏదో కొంత దుఃఖం అనేది ఏదో ప్రారంభ అధీనం ఉంటుంది దాని ప్రభావం చేత దుఃఖం పరమేశ్వరుడు మనకి ఇచ్చేది ఉంటుంది లేకుండా మిగతాదంతా తెచ్చిపెట్టుకున్నా అని అర్థమే కానీ మరేమీ కాదు కనుక ఈ ఈ విధంగా వీడు ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడంటే బికాజ్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ హీ ఫైన్స్ హిమ్సెల్ఫ్ ఎంత లోపల ఎంతనెస్ ఉంటుంది ఇదో కుక్క పిల్ల పొలైతే ఇదే పిల్ల పిల్ల పక్కన ఉంటే వీడికి దాని మీద ఉపన్యాస్తారు ఇది చాలా వెరీ లవింగ్ యానిమల్ కుక్క చాలా విశ్వాసము జంతువు ఒక్కరి యొక్క ప్రేమానురాగాలు మీరు అనుభవిస్తే దాన్ని మీకు మేము ఎలా అయితే ఆత్మానుభవం ఉన్నదో అది కేవలం అనుభవించేద్దాం అని చెప్తా అలా అదే నేనంటా నువ్వు అంతలాగా కమిట్ దానికి ఏం యూ విల్ కమౌట్ అవు తర్వాత ఇంకోటి ఇట్ ఈజ్ ది క్యాట్ డెంట్ నీడ్ అస్ క్యాట్ నీడ్స్ ఫుడ్ క్యాట్ డెంట్ నీడ్ అవర్ కంపెనీ ప్లీజ్ నోట్ ఇట్ ఇట్ ఈస్ ది హ్యూమన్ బీయింగ్ హూ నీడ్స్ ది కంపెనీ ఆఫ్ ది క్యాట్ నాట్ ది అదర్ వే కాబట్టి మా క్యాట్ మీద లేకపోతే ఎలుగలాడిపోతుందని దీస్ దీస్ పర్సన్స్ ప్రాజెక్ట్స్ అనేటేసి ఈ విధంగా అన్ని అనర్థాలు మనం కొని తెచ్చుకున్న అనర్థాలు తెప్పిస్తే దీంట్లో నిజంగా దేవుడు పని కట్టుకుని అనర్థం ఏది చాలా మినిమం లేవో సో ఈ అనర్థములన్నిటి నుండి తర్వాత మన కామనలు కామనల్ని బట్టి వచ్చే కర్మలు అనంతంగా కొనసాగుతూ ఉంటాయి ఈ ఆయాసం ఈ ఆయాసం నుంచి ఇదంతా కూడా మన హృదయంలో ఆత్మరూపాన్ని చేత దర్శించడం చేత కాకపోవడం చేతనే వచ్చింది ఈ సమస్య అంతా కూడా ఇప్పుడు ఆనందము అంటే అర్థం ఏంటంటే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి అమృతం వినాశము లేనిది దేహానికే వినాశంగానే ఆత్మతత్వానికి వినాశము లేదు ఎద్విభాతి విభాతి అంటే విశేషణ భాతి చాలా గొప్పగా వెలిగిపోతుంది గొప్పగా వెలిగిపోతుంది ఎక్కడ వెలిగిపోతూ ఉంది భాతి తన ఆత్మస్ తన స్వరూపములందే తన బుద్ధి అందే సాక్షిగా చైతన్య రూపంగా సర్వకాలములలో వెలుగుతో ఉన్నది సర్వదా భాతి ఒకప్పుడు వెలుగుతోందో ఒకప్పుడు ఆడిపోతుందనేం కాదు సర్వకాలములలో వెలుగుతూనే ఉన్నది ఆత్మచైతన్యము ఆత్మజ్యోతి నీవు ఆత్మస్వరూ స్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళము అని ఆ మన తర్వాత శ్లోకం హృదయగ్రంథి క్షిద్యే సంశయా క్షీయే చాస్యకర్మాణి తస్మి దృష్టే పరావరే ఈ శ్లోకం చాలా ఈ మంత్రం చాలా గొప్పది వేదాంతశాస్త్రానికి మేరుదండము వంటి మంత్రం మేరుదండము అంటే వెళ్ళిముఖానర్థం సోలాంటి మంత్రం ఇది ఈ మంత్రంలో ఫలాన్ని బోధించే మంత్రం ఇది సాక్షాత్కార ఫలం మీరు ఆత్మస్వరూపాన్ని తీస్తారంట తెలుసుకుంటే చాలు మీరు వెంటనే కృతార్థమైపోతారు వెంటనే ఫ్రీడమ్ మీకు వచ్చేస్తుంది అసలు మీరు వచ్చి క్లాసులో విశ్రాంతిగా గంటన్నరసేపు కూర్చొని ఆత్మ ఆత్మనిష్టగా కూర్చోగలుగుతున్నారంటే వాట్ ఎవర్ ఫ్రీడమ్ యూ హ్యావ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ ఫ్రీడమ్ అది తక్కువ ఫ్రీడమ్ కాదు కొంతమంది అసలు ఆధ్యాత్మిక సంబంధమైన పాఠంలో కూర్చోవడం అన్నది వాళ్ళ వల్ల కాదు అది సినిమా హాల్లో కూర్చోగలుగుతారు కానీ పాఠం వింటూ కూర్చోవడం అన్నది సంభవమే కాదు చాలామందిలో ఆ రకమైన శ్రద్ధ ఉన్నా ఏదైనా ఒక ఒక పురాణమో ఒక ప్రవచనమో ఒక కీర్తనంలో కూర్చోగలుగుతారే కానీ ఆత్మ విచారణలో కూర్చోవడం అన్నది ఆశ్చర్యోస్య వక్త ఆశ్చర్యోస్య శ్రోత ఇది వినేవాడు ఆశ్చర్యమే చెప్పేవాడు ఆశ్చర్యమే కాబట్టి ఆ రకంగా వచ్చి క్లాస్ ఆఫ్టర్ క్లాస్ డే ఆఫ్టర్ డే ఆత్మనిష్టాలై ఉండటము దాని ఇస్సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ ఫ్రీడమ్ ఇంకా ఆత్మస్వరూపము కొద్దిగా అవగాహనకు వచ్చినా వచ్చేటువంటి ఫ్రీడమ్ అది సాక్షాత్కార ఫలం దాన్ని వర్ణించటం కష్టం ఎందుకంటే ఫలము అంటే చేతిలో పండు పడితే ఫలంలాగా అలాగే ఫలం అంటే ఆ రకమైన ధోరణకు అలవాటు పడి ఉంటాడు మనిషి తన స్వరూపంలో ఉండే పూర్ణత్వము అది ఫలంలాగా అనిపించదు కూడా వాడికి ఫలం అంటే ఏదో బయట నుంచి రావాలి కానీ ఇంక అంతకంటే వేరే తన హృదయంలోనే ఫలముందనే సంగతి వాడు ఊహో కూడా చేయలేడు సో కాబట్టి ఈ సాక్షాత్కార ఫలమును ఆత్మసాక్షాత్కారం యొక్క ఫలమును నిర్దేశించటానికి ఈ శ్లోకాన్ని తరచుగా విద్వాంసులు కోర్చేస్తూ ఉంటారు శంకర భగవత్ వాళ్ళు అయితే ఎన్నోసార్లు కోర్చేస్తారు సో ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకున్నట్లయితే అంటే లుక్ విత్ ఇన్ సెట్ విత్ ఇన్ అంతర్ముఖులై ఉండండి సో అంతర్ముఖులై మీ స్వరూపాన్ని మీరు అరయుతూ అరయుత అంటే పరిశీలించుట ఆ స్వరూపాన్ని పరిశీలిస్తూ మీలో ఏ రకమైన వెలికి లేదని మీ స్వరూపంలో ఎట్టి లోటు లేదని మీరు కోరే కామనలన్నీ కూడా వాస్తవంగా స్వరూపంలో వెలికి వల్ల కావని అది కేవలము అజ్ఞానం చేయడం వచ్చినవి మాత్రమేనని తర్వాత మీరు పొందే భయాలన్నీ కూడా అర్థరహితములని అదంతా కూడా స్పష్టంగా తెలిసిపోతుంది ఆ సత్యం అవగాహనకు వచ్చేస్తే వాటికి ఫ్రీడమ్ ఇట్ ఈస్ ఎవడో ఒకడో నాకు దెయ్యం పట్టిందని భయపడుతున్నాను మరి మీకు దెయ్యం పక్కలేదు అని నేను వాడికి కన్విన్స్ చేశాను అనుకోండి వాట్ హ్యాపీమ్స్ టు హెమ్ ఇట్ బికమ్స్ ఫ్రీ వండర్ఫుల్ ఫ్రీడమ్ ఇట్ ఈజ్ సో ఆ ఫ్రీడమ్ని సాక్షాత్కార ఫలము ఇప్పుడు అది రూపంగానే ఉంటుంది స్వేచ్ఛ స్వాతంత్ర్యము దానికే మోక్షము ఉంది సో అది ఇప్పుడు ఇక్కడ మనం అనుభవించదగిన ఫలము ఆ ఫలాన్ని వర్ణించేటువంటి మంత్రము హృదయ గ్రంథి భిద్యతే మళ్ళీ ఫలం కూడా మళ్ళీ నెగిటివ్గానే ఉంటుంది పాజిటివ్గా చెప్పి తక్కువే హృదయ గ్రంథి భేదమును పొందును భేదం అంటే విడిపోవుట భేదము భేదశబ్దానికి విడిపోవుట పెట్లిపోవుట లేకపోతే పిగిలిపోగుతాను ఈ తెలుగులో ఎలా వర్ణిస్తా దేనికి అది విడిపోతే దాన్ని భేదము అంట ఇప్పుడు పచ్చికొండ చేశారనుకోండి పచ్చికొండ చేసి ఎండలో పెట్టారనుకోండి ఈ లోపల టైం వర్షం పడితే ఏమిటా కూడా భేదాన్ని పొందుతుంది భిద్యతే విడిపోతుంది శిథిలం సో అలాగే ముడి హృదయ గ్రంథి భిద్యతే వీడి హృదయంలో ఉండేటువంటి ముడి అది భేదాన్ని అది విడిపోతుంది ఈ ముడి అంటే ఎలా ఉండవు ముడి అంటే చూడండి స్మూద్ ఫ్లో ఉంటే దాన్ని ముడి అందడం స్మూద్ ఫ్లో లేకుండగా ఆ ఫ్లోకి అద్దం పడిపోయి అక్కడ ఇలా పెనవేసుకుంటే దానికి ముడి అంటాం సో ఇప్పుడు ఈ టిష్యూ ఉందనుకోండి బాడీ టిష్యూ ఇలా స్మూద్గా ఉంటే దాన్ని గ్రెన్థి అనడం సడన్గా ఏంటవుతుందంటే ఆ స్మూద్నెస్కి స్మూద్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది టిష్యూకి ఏదో ఆటంకం ఇక్కడ ముడి కింద ఏర్పడుతుంది ముడి కింద ఏర్పడి ఒక వ్రణం కింద తయారవుతుంది సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ గ్రంథి క్యాన్సర్ ఈజ్ ఏ గ్రంథి సో ఇక్కడ గ్రంథి క్యాన్సర్ ఈజ్ ఆల్వేజ్ ఏ గ్రంథి వ్రణం కానీ చిన్నప్పుడు తెలుగులో క్యాన్సర్ని ఏమనివరో మీకు తెలుసు తెలుగులో ఏమంటారో తెలుసునా రాచపు రూపు అని క్యాన్సర్ ఇప్పుడు పదం కూడా మర్చిపోయారు సో ఇట్ ఈజ్ ఏ వ్రణం ఎటు వచ్చి మామూలుగా వ్రణాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇది వచ్చిందంటే మీకు పోవడం కష్టం రాజా రాజలక్ష్మ యక్ష్మానాం రాజా సో రాజా అంటే వెరీ వెరీ పవర్ఫుల్ అని అర్థం రాజవిద్యా రాజగృహ్యల్లాగా రాజక్ష్మ సో రాజ వ్రణం దానికి రాచ కొడుకు అని అంటారు సో క్యాన్సర్ ఈజ్ నథింగ్ క్యాన్సర్ అంటే అక్కడ కొత్తగా ఏమీ రాదు మీ క్యాన్సర్లో కొత్తగా ఏమీ రాదు మీరు గమనించనుడదు ఉన్న టిష్యూ ఉంటుంది ఎట్ వచ్చి ఆ టిష్యూలో సప్టెన్ పార్ట్స్ విడిపోతూ ఉంటాయి మనం స్నానం చేసినప్పుడప్పుడు కొంత భాగం పోతూ ఉంటుంది కొంత భాగం సెల్స్ కంటిన్యూస్గా డై అయిపోయి పోతూ ఉంటాయి కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయి కాబట్టి ది బ్యాలెన్స్ ఈజ్ మెయింటైన్ ది రేట్ అట్విచ్ ద ఓల్డ్ సెల్స్ డిజప్ డై అవే అండ్ ది రేట్ అట్విచ్ ఈ న్యూ సెల్స్ ఆర్ క్రియేటెడ్ ది ఈక్వల్ మోర్ ఆఫ్ దక్వల్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఆ స్థితిలో ఉన్నప్పుడు దట్ ఈజ్ దట్ ఈజ్ నార్మల్ హెల్త్ సేమ్ సెల్స్ సెల్ యొక్క స్ట్రక్చర్లో మార్పు ఏ ఆ సెల్ లోపల డిఎన్ఏ లోపల డిఎన్ఏ మాలిక్యూల్లో మిలియన్స్ ఆఫ్ ఎమినోయాసిడ్స్ అవి ఉంటే వాటిల్లో ఏదో ఒకటి రెండు ఎమినోయాసిడ్స్లో ఏదో చిన్న ఏదో వస్తుంది అదే వెరైటీస్ సెల్ మీకేం మార్పు రాదు దక్కడ ఏమవుతుందంటే ఈ డిసింటికి సెల్స్ చచ్చిపోతూ ఉంటాయి కదా పాత సెల్స్ కొత్త సెల్స్ యొక్క ప్రొడక్షన్ చాలా ఎక్కువ రేట్ డిస్టర్బ్ అవుతుంది సో ఇప్పుడు సెల్స్ డైవింగ్ సెల్స్ నెంబర్ ఎక్కువ ప్రొడ్యూస్ సెల్స్ యొక్క నెంబర్ తక్కువ అనుకోండి దర్సన్ గెట్స్ వేస్టెడ్ మనిషి కురుమి కురించి చిక్కి చిక్కి చిక్కి ఈ హిమి రావచ్చు కానీ ఇక్కడ ది ఆపోజిట్ హ్యాపీన్స్ ఇక్కడ కొత్త సెల్స్ యొక్క ప్రొడక్షన్ బాగా విపరీతంగా పెరిగిపోతుంది పాత సెల్స్ యొక్క అవి అవి మరణించే రేట్ తగ్గిపోతుంది దాంతో సెల్స్ గట్ అక్యూములేటెడ్ ఎక్కడికి పోతాయి డేర్ ఎక్కడ వీక్ పాయింట్ దగ్గర ఇలా సుళ్ళు తిరుగుతాయి సెల్స్ సుళ్ళు తిరిగి గ్రంథి ఏర్పడు దట్ ఈజ్ ఫిజిక్స్ దట్ ఈజ్ ఫిజిషియన్స్ థింక్ ఇట్ ఈస్ డాక్టర్లకు సంబంధించిన ఆయన సంగతి ఏ సిమిలర్ గ్రంథి హ్యాపెన్స్ ఇన్ ది మైండ్ హృదయం గ్రంథి మీరు ప్రేమగా ఆలోచిస్తూ ఉంటారు ఒక వ్యక్తి గురించి సడన్గా వీడు మనం చూపించిన ప్రేమకి తగినంత రెస్పాన్స్ వీడు ఇవ్వట్లేదు మనం ప్రేమ చూపిస్తున్నది తప్పిస్తే వాడు మనకి తిరిగి యోగ్యమైన విధంగా ప్రేమ చూపించటం అని వీడు కంప్లైంట్ ఒకటి వేస్తాడు అది ఆల్రెడీ గ్రంథి నిర్మాణం అయింది స్మూద్ ఫ్లో ఆఫ్ ఇమోషన్ ఏదైతే ఉందో అదే అది సుళ్ళు పెరగడం దారుల నుంచి ఇట్ ఈజ్ ఎన్ ఇమోషనల్ క్యాన్సర్ నథింగ్ బట్ హృదయ గ్రంథి అంటే ఎన్ ఇమోషనల్ ఓవర్ గ్రోత్ ఓవర్ క్యాన్సర్ అనే మాట మీకు వినడానికి బాగోలేకపోతే ఓవర్ గ్రోత్ ఎన్ ఇమోషనల్ ఓవర్ హృదయ గ్రంథి ఇప్పుడు చెప్పండి మన జీవితంలో మనకి ఎక్కువ దుఃఖాన్ని కలిగించేవి హృదయ గ్రంథులే కదా ఎంత సందేహం ఉందండి హృదయ గ్రంథులే మనకి దుఃఖాన్ని కలిగిస్తాయి అయితే ఈ మన మానసికములైన దుఃఖములన్నింటికీ మూలంలో ప్రతిదీ ఒక గ్రంథే ఎంతో సందేహం లేదు కానీ వీటన్నిటికీ మూలంలో ఒక మౌలికమైన గ్రంథి ఉన్నది ఆ గ్రంథి నుంచే ఇవన్నీ వచ్చాయి సో ఆ గ్రంథి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు ఆ గ్రంథి ఏమిటో నేను చెప్తాను మీకు మీకు నమ్మబుద్ధి కాకపోవచ్చు ఆ గ్రంథి యొక్క ఆ గ్రంథి ఈ సుమాన్ నేనని చెప్తే మీరు నమ్మలేకపోవచ్చు ఆ గ్రంథి ఏమిటంటే నేను నాది అది ఆ గ్రంథి అన్బిలీవబుల్ అయితే తర్వాత ఇంకోటి ఇలాంటి పాఠం మీకు ఎవళ్ళు చెప్పరు నేను చెప్తున్నా మీరు కంచు కాగడా వేసి మీరు వెతికితే ఎవరు చెప్పరు ఈ పాఠం ఎందుకంటే నేను నాదీని న్యూట్రలైజ్ చేసి పాఠం చెప్పేటంటే అది అది పరావిద్య మానవుడు అపరావిద్యలో కొట్టుమించినట్లనే ఎదుగును కానీ పరావిద్యను వెగడానికి అది పూర్తిగా ఇది ఇది ఆల్టుగెదర్ అ డిఫరెంట్ కప్ ఇంకా అంతకంటే ఎలా వర్ణించాలో నాకు ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ దాన్ని ఎవరు చెప్పరు ఈ పాఠం నేను నాది అనే గ్రంథి మౌలికమైన గ్రంథి అది అంచేతనే వేదాంతంలో ఉండే విద్యూరం ఏమిటంటే వ్యక్తి ఈ విద్యను అభ్యసించే ప్రయత్నం చేస్తా నేను మొన్న మనం చేశాను అయితే విద్య యొక్క ఫలం ఏమిటంటే వ్యక్తిత్వాన్ని వ్యక్తిత్వాన్ని కంట్లో కలిగానికి కూడా లేకుండా తయారు చేయటం ఈ విద్య యొక్క ఫలం సో వ్యక్తిత్వాన్ని పూర్తిగా నివారణ చేసేసేటువంటి విద్యని వ్యక్తి అభ్యాసం చేసి వ్యక్తి చదువుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు దిస్ ఇస్ ది మోస్ట్ ఎన్జ్యూసింగ్ థింగ్ బట్ దెన్ దట్ ఈస్ హౌస్ తర్వాత మీరు గ్రంథని ఎందుకన్నామంటే నేను నాది అనేది గ్రంథని ఎందుకన్నామంటే మీరు ఆలోచించండి డోంట్ ప్రొటెస్ట్ ప్లీజ్ ప్రొటెస్ట్ అండి ఇప్పుడు మీరు తెలుగు ప్రొటెస్ట్ చేస్తారని నా కాదు మీ మనస్సులో మీరు ప్రొటెస్ట్ చేయొద్దు డోంట్ ట్రై టు ఫుట్ a protest. ఏంటండి నేను నాది లేకపోతే ఇంక ఇప్పుడు కాపురమే ఉంది ఇల్లే ఉంది వాటిలే ఉంది ఇప్పుడు ఏం లేమంటారు నేను నాది లేవు అని డోంట్ ట్రై టు సే లైక్ దాట్ మీరు వన్స్ యు సే ఓవర్ నేను పాఠం చెప్తున్నా ఓ అమ్మగారు ఓ పెద్దమ్మగారు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఏంటంటే స్వామికి నేను నాది అనేది లేకపోతే ఇంకే ఉన్నాండి మరి మనోళ్ళు మనవాళ్ళు ఇవన్నీ ఇవన్నీ ఏమిటంటారు ఇది ఉంటారా ఏదో లేదంటారా అని అడిగారు అయితే మీరు చెప్పు చేయకండి వీరు ఎదురైనా ఇంకో పురాణ కాలక్షేమంకే దేనికైనా వెళ్ళండి ఈ పాఠం మీకు కూడా అనుకూలమైన విషయం కాదు అని చెప్పాల్సి వచ్చింది కాబట్టి యూ డోంట్ ప్రొటెస్ట్ ఫర్ ది ఐడియా జస్ట్ ట్రై టు సీ వెదర్ యూ కెన్ యూ కెన్ ఎసిములేట్ దట్ ఐడియా ఎలాగంటే మన జీవితంలో నేను రెండు దృష్టాంత రెండు సందర్భాలు చెప్తాను మీరు ఆలోచించండి నేను ఎప్పుడు దుఃఖించిన ఎప్పుడు మనస్సులో కష్టపడ్డా ఎప్పుడు ఖేదాన్ని అనుభవించిన ఆ సందర్భాలలో ఆ దుఃఖానికి ఆ ఖేదానికి మూలంలో నేను నాది అనేవే ఉంటాయి నేను జీవితంలో ఎప్పుడు ఉల్లాసాన్ని ఆనందాన్ని పొందినా ఆ ఉల్లాసంగానే ఆనందంగానే తాత్కాలికం కావచ్చు ఓ క్షణానికి ఉండే నిమిషం ఉండేది కావచ్చు రోజు ఉండేది కావచ్చు గంట ఉండేది కావచ్చు వాటెవర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ మే విత్ డ్యురేషన్ ఎప్పుడు ఉల్లాసాన్ని ఆనందాన్ని జీవితంలో నేను అనుభవించినా ఆ అనుభవంలో నేను నాది అనేవి ఉండవు దిస్ ఈజ్ ది బేసిక్ ట్రూత్ ఆఫ్ లైఫ్ ఎందుకంటే అనుభవ రూపంగా సర్వము సంగునిమో ఉంది సర్వము సంగునియంలో ఉన్నాడు ఆత్మ ఎవరికి ఎవరు ఆత్మకి దూరంగా లేదు ఆత్మని మీరు కొత్తగా కొంటుకోని అక్కర్లేదు ఉన్న ఆత్మకి మీరు కొత్తగా మెరుగులు దినక్కర్లేదు ఆత్మపూర్ణము మీ యొక్క స్వరూపమేది అందరూ దోమ యొక్క ఆత్మ కూడా పూర్ణమే ఈగ యొక్క ఆత్మ కూడా పూర్ణమే ఏనుగు యొక్క ఆత్మ కూడా పూర్ణమే మనిషి యొక్క ఆత్మ కూడా పూర్ణమే కానీ ఆ సంగతి దోమ ఈగ ఏనుగు తెలుసుకోలేవు ఎవర్ టు వెయిట్ ఫర్ హ్యూమన్ బర్న్ హ్యూమన్ మైండ్ కెన్ నో డాట్ తర్వాత ఇంకోటి దోమకి ఈగకి ఏనుగికి వెంటనే ఆత్మపూర్ణము అని తెలుసుకోవాల్సిన అర్జెన్సీ లేదు వెగా మనిషికి దెర్ ఈజ్ అన్ అర్జెన్సీకి ఉన్నాం ఎనీవే ది పాయింట్ ఈజ్ నేను నాది అనేది ఎప్పుడు ముందుకో వస్తుందో తిగా ముందుగా వస్తూ ఉంటుంది ఆ సందర్భాల్లో మన యొక్క మానసిక సమస్యలు ఇష్యూసు ప్రాబ్లమ్స్ కంప్లైంట్సు ఇవన్నీ ఉంటాయి ఏ సమయంలో మీరు ఉల్లాసంగా ఆనందంగా ఉన్నారో ఆ సమయాన్ని ఆ అనుభవాన్ని మీరు ఒక్కసారి విశ్లేషించి చూసుకోండి ఆ సమయంలో మీకు నేను నాది అనేది ఉండదు సో అసల అధ్యాస భాష్యంలో శంకర భగవత్పాదు అంటే ఉపక్రమ అన్నమాట బ్రహ్మసూత్ర భాష్యాన్ని ఉపక్రమ అక్కడ శంకర భగవత్పాదులు మొత్తం సంసార బంధాన్నంతరీ కూడా అహమధ్యాస మమాధ్యాస దేహాధ్యాస సంసర్గాధ్యాస అహం అనే అభ్యాసకి దేహాభ్యాసం పేరు మమ అనే అభ్యాసకి సంసర్గాభ్యాసానికి పేరు సో ఎప్పుడు కూడా మనము ఏ రకమైన విచారము చేయకుండగా నేను ఇది నేను ఇది ఎప్పుడూ నేనవదు ఇదిని తెలుసుకునేది నేనవుతుంది కానీ ఇది ఏనాడు నేను కాదు కానీ మనం సర్వకాలములలో ఇది నేను ఇది నాది ఇది నాది అన్నది సంసర్గాభ్యాసం తరం ఆత్మ చైతన్యానికి సృష్టిలో ఏ జడ పదార్థంతో కూడా సంసర్గం లేదు ఆత్మ చైతన్యం అది దేనితోటి సంసర్గాన్ని పొందదు సంసర్గం అంటే కలయిక దేనితోటి కలయి కలిని దానికి నాది అనేటువంటి ప్రసక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ ఆకాశము ఉంటుంది సర్వము ఆకాశమునందు ఉంటాయి కానీ ఆకాశము దేనితోటి సంసర్గాన్ని పొందదు అలాగే సర్వమో ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తుంది కానీ ఆత్మ చైతన్యము దేనితోటి సంసర్గాన్ని పొందదు ఆ సత్యాన్ని వీడు విస్మరించి నాది అంటాడు ఈ జగత్తులో నాది అనదగ్గది ఏదీ లేదు కానీ నాది అనే లిస్టు పెద్ద లిస్టు పెట్టుకుంటాడు ఏది నాది అనదగ్గది లేదు ఏ పదార్థమో నాది అన్నాడానికి వీడు లేదు దేహంతో సహా నాది అనడానికి లేదండి ప్రాణంతో సహా నాది అనడానికి లేదండి నా ప్రాణం అనడానికి లేదండి నా దేహం అనడానికి లేదు నా ప్రాణం అనడానికి లేదు వీడు నా కుక్క పిల్ల నా ఎలా నాకు పిల్లి పిల్ల అంటాడు వీడు వాట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇట్ ఈస్ కనుక నాది అన్నదగ్గది జనపదార్థం కానీ ప్రాణి కానీ దేన్ని కూడా ఇది నాది అని అన అనడం అన్నది అంత అవివేకము అంత అజ్ఞానము అదే కనుక అహమిదం మమేదమిది నైసర్గికోయం లోకవ్యమ మిథ్యా జ్ఞానని మిక్తహంట మిథ్యా జ్ఞానము వల్ల పుట్టినటువంటి ఈ భావజాలం ఏదైతే కలదో అది ఏ గ్రంథి మమేదం అదే గ్రంథి ఆ గ్రంథి విడిపోతుంది ఆత్మపూర్ణము అనే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఈగో ద ఈగో అహమిదం మమేద అహం ఇదం అహం మమాన్న ద that is self-centred, ego-stated, that just disappears. You can't do it, you can't do it, you can't do it, you can't do it. Still you can go to the bank, you can write a cheque, you can put a signature and cash, and cash it. You can still do that. But, in the world, everyone can take care of it, they can take care of it, they can take care of it, they can take care of it. ఆసక్తి ఉండదు కాబట్టి డబ్బు విషయంలో ఫ్రీడమ్ ఉండద్దండి మనిషికి డబ్బు ఎంత ఉండదని ముఖ్యం కాదు హౌ మచ్ ఫ్రీడమ్ హీ హ్యాస్ విత్ రిఫరెన్స్ టు ది మనీ దట్ ఇలో కౌంట్స్ సో ఎనీవే దేర్ ఇట్ ఈజ్ ది అహం మమా అనేటువంటి అక్కడ అభిమానము